అందరికి ప్రైజ్ లాడ్ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికి మా యొక్క హృదయపూర్వక వందనాలు ముఖ్యంగా దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాము కంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు కాబట్టి దేవునికి ఎంతో రుణ పడిన చాలా అవసరం మనం బ్రిటింగ్ షాడీ చేసుకుందాము నేను షార్డింగ్ ప్రేయర్ చేస్తాను రవి పాట పాడతారు కళ్ళు మూసుకొని పాఠ సో అదే దివా గొప్పదేవి పొందనాలు చేస్తుందండి నీనామని కొడుకున్న వజ్రపతి గురి దర్శించి మాట్లాడండి రజా దేవా కావశాలు తెచ్చండి తెచ్చు జీవిస్తులాగా మీరే సాయం తెచ్చు విశ్వ గొప్పదేవి పొందనాలు సృష్టిని సృష్టించిన గొప్ప దేవాన్ని పొందనాలు మీ దగ్గర ఉందని నమ్ముకోవాలి స్వభావా నీ మీద ఆధారపడి ఉండాలి స్వ మీరే మాకు సాయం తెచ్చేసి మనుషులు ఆదారం చేసుకోవడానికి వీలు తీసుకోవా నిన్నీ ఆధారం చేసుకుని నడవాలా మా జీవితాలలో మా యొక్క సేవలలో ఎక్కడెక్కడ సేవ చేసేస్తూ రేసుకోవా ఎక్కడెక్కడ వెళ్తూ రేసుకోవాళ్ళ కాస్ట్ అవసరాలు ముఖ్యంగా వాళ్ళందరినీ ఆధారపడి రెండో వాళ్ళ కాస్ట్ అవసరాలు తీర్చండి విడుదల ఒక వాక్యాలు వాళ్ళ జీవితాలు పాలించాలా మా జీవితాల పాలించాలి దాన్ని పట్టుకొని నడవాలా అన్ని సిద్ధపరచాలా మీరేమి మాకు తెచ్చండి వచ్చిన కొత్త కొన్ని సేవల బలంగా వాడుకుని రాష్ట్రేసుకోండి మాట ఎంతమంది అయితే నీ వాకి పాటిస్తారు రేసు అది పాటించి నడుచుకుని లాగున్నావు మీద సాయం వచ్చేసి కథ వస్తువులు తెచ్చండి శోభలు చేయండి మరొకసారి మన మధ్యలో రవి భదర్ పాట పాడతారు పాట పాడుదాం ప్రభు ఘికే ప్రభు నతని ప్రభు స్గనతయూ ప్రభావ ప్రభు స్తృతి యో మహి మగనతయు ప్రభావ ముని ప్రభు ఆ రాధనా ఆ రాదనా ఆదన ప్రియ యేసు నేప్రభు నకి ప్రియప్రభు నకే ేసు ప్రభు నకే మహిమనికే ప్రభు గణతనికే ప్రభు మహిమనికే ప్రభు సమీపి చరాణి తేజేసు నందు వసించు అమరుణవీ సర్వాధిపతివే నీ శ్రీమన్డవే సర్వాధిపతి నిర్వమునా సమీకీ కరా తేజెసునందసించు అమరుండవే శ్రీమన్ సర్వాధిపతి నీసర్వమునాచితి దనా ఆరాదనా ఆరాదనా ఆరాదనా ప్రియేసు ప్రభునకే నయేప్రభునకే ప్రియేనకే నాకేమానికి ప్రభు ఘనతానికి ప్రభు మహిమానికి ప్రభు ఎంతో ప్రేమించి నాకైయే తి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం సింగించిన విమోచించితివే ఎంతో ప్రేమించి నాకై తి ప్రాణము నర్పించితి వే విలువైన రక్తం చిందిన్ విమోచించి ఆరాదనా ఆరాదనా ఆరాదనా ఆరాదనా ప్రియప్రభునకే ఏప్రభు నకే ప్రియ్రభు నకే నేప్రభు నకి మహిమా ప్రభు ఘనతాని ప్రభు మహిమా ప్రభు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నను పిలచి వెలిగించితివే నీ గురిలోనే ప్రచురింప ఏర్పరచూకు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే నిగునాతిశయముల్ ధరలో నిచురింప నేర్పరచుకుంటే ఆ రాధనా ఆ రాధనా ప్రియుప్రభు నకే నాయేప్రభు నకే ప్రియ ఏప్రభు నకే మహిమానికే ప్రభు ఘనతానికే ప్రభు మహిమానికే ప్రభు హలోయూ ప్రెసిడెంట్ గ్రూప్ లో చిన్నప్పటికరకి కాబట్టి వాక్యం విందాం మన మధ్యలో దేవి సర్ గారు మనం ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ రాహిమ ఘనత ప్రభావం దేవాది దేవునికే చెల్లిను గాక కుడి వచ్చిన ఆన్లైన్ ప్లేయర్ అందరికి దేవి నామంలో ప్రైజ్ లాడ్ వందనం లు దేవుని వాక్యదంలోకి ముందు ఒక ప్రేయర్ చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా సజీవుడు గొప్ప దేవుడా నీకు వంద నాలుసయ కాలమంతా కాచే కాపడిన గొప్ప దేవుడు నీ పరిశుద్ధ ఘనమైన నామానికి కోటాను నమస్కారాలు తండ్రి అల్పలం అయోగులం దేనికి పనికి నానివారం తండ్రి నా ప్రవ్వ నీ సిల్వ చట్న తండ్రి మిమ్మల్ని మరుగుపరుచుకుని దేవాక్య దానిలోకి పిలిచిండగా దేవ శేటగా స్వస్థంగా నాతో మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్న తండ్రి ఏసయా చెప్తున్న నాతో వింటున్న మా దేవా మీరు మాట్లాడని మా హృదయాలను తృప్తి పరచండి మీరు మాట్లాడితే నా బ్రవ్వా మా హృదయాలు ఆదరించబడితే నాయనా అయ్యా నన్ను పూర్తిగానే సిలవ చెట్టును మరుగు చేసి నాతో మీ అయా మాతో మా మీరే మాట్లాడమని ఏసు పరిశుద్ధ నా మళ్ళీ వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒక చిన్న పాట పాడుకొని వాకిదాండ్లకి వెళ్దాము దేవాడవుని వేననీ నమదినజు నీవేన దేవానా దేవుడు వేణని నమదినజుని వేనని ఆరాధనే చేయనా ఆనందొందనా ఆరాధనే చేయనా ఆనందే పుందేవాదేని వేనది నే రాజుని వేనీ కెరు బులు రాతలు నిత్య ముని స్తీపగను హులు మహాదూతలు నిత్యము నేను ఇంపగను ఎన్నికలేని నాస్తుతి కోసము ఎన్నికల నాస్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా మిగులాశతో చూచుచుంటివా ఆరాధనే చేయనా ఆనందే పుందనా ఆరాధనే చేనా ఆనంద మేపునా దేవా నా వేనని వేణి నా మరిని నే రాజుని వేణి ప్రతి దినమో యద్ధకు యాదకు ఆకర్షించి ప్రభువాణిను ప్రార్థింపగా ప్రేరణనిచ్చి ప్రతిదినమోని యాద్దకు ఆకర్షించి ప్రభువాణిను ప్రార్థింపగా ప్రేరణ నిచ్చి ప్రతి చోట నీకాయ్ జ్యోతిగా నిలిపి ప్రతి చోట నీకాయ్ జ్యోతిగా నిలిపి పర్షదాత్మతో నన్ను నింపుమా పరిషద ఆత్మతో నన్ను నింపుమా ఆరాధనే చేయనా ఆనందమే మేపునా ఆరాధనే చేయన ఆనందే పుందనా దేవా దేవుడవు నీ వేణని నామదినే లే రాజువుని వేణని దేవా నా దేవుడవు నీ వేణని నామదినే లే రాజువు నీ వేణని అందరికీ ప్రజల ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి కోట్లాంటి నమస్కారములు వందనాలు కూడి వచ్చిన మీ అందరికి నా వందనములు వాక్యదాము యోహన శువార్త ఐదో అధ్యాయం ఇక్కడ వాక్స ఏందంటే ఒక మనిషిని కొరకు దేవుడే దిగి ఇక్కడ ఎవరి కొరకు దిగొచ్చిండా మనం చూద్దాం చాలా వ్యక్తుల కొరకు దేవుడు దిగొచ్చిండు ఇక్కడ యోహాన సువార్త ఐదో అధ్యాయము ఐదో వచనంలో అక్కడ ముప్పండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను యేసు వాడు పడి చూచి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నేను ఎరిగి స్వస్థ అని వాణిని అడగగా అక్కడ ఏముందంటే ఎర్షాటలేము ప్రాంతంలో అక్కడ ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల నుండి బాధపడుతూ తన మంచంలో పడి అయితే అక్కడ చాలా మంది కూడా వస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు కాని ఈ యొక్క వ్యక్తిని మాత్రం ఈ యొక్క మనుషుని ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకోకుండా ఏం జరుగుతుందంటే అక్కడ అక్కడ పైన వాక్యంలో మనం చూసుకుంటే అక్కడ ఒక దేవదూతొచ్చి ఆ కోనేటి దగ్గర కోనేటి దగ్గర నీళ్లు కదిలించి నీళ్ళు కదిలిచ్చిద్ది కదిలిచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఎవరైతే ముందుగా వెళ్లి ఆ కోనేటిలో పడతారో వాళ్ళే స్వస్థత పొందుతారు ఎవరైతే తర్వాత పడతారు వాళ్ళు స్వస్సత పొందరు ఇతను ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధితో మంచంలో పడిన ఆయనను ఎవరన్నా తీసుకెళ్లన్నా అక్కడ వెయ్యాలి లేకపోతే ఇతను ఇతనుగా వెళ్లలేడు అయితే దేవుడు ఆయన బాధను గుర్తించుండు చూసిండు చూసి ఈ మనుషుడు బాగుపడమేలాగా సొంత వాళ్ళు తన బంధువులు వదిలిపెట్టిండ్రు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను ఎవరు పట్టించుకోవట్లేదు అయితే దేవుడు అంట సాక్షాత్ ఏసులోవ్ ఇతని దగ్గరకు వచ్చిండు అయితే దేవుడు ఏమంటున్నాడంటే స్వస్థత పడగోరుచున్నావా అని వాణ్ణి అడగగా ఆ రోగి అయ్యా నేను కదిలింపబడినప్పుడు నేను నన్ను కోనే దిగించుటకు నాకు ఎవడును లేడు గనగా నేను వచ్చినంతలో మరి నాకంటే ముందుగా దిగునని అతనికి ఉత్తరం ఇచ్చిను ఏమని చెప్తున్నాడంటే అతను అవును అయ్యా ఆ దేవతూతో వచ్చి దూత వచ్చి నీళ్ళు కదిలిస్తుంది కదిలించినప్పుడు నన్ను ఎవరు కూడా తీసుకెళ్లి అక్కడ కోనేటి దగ్గర వేయడానికి ఎవరు కూడా వస్తలేరు నా దగ్గరకు అని చెప్తున్నాడు చెప్పినప్పుడు మరి దేవునికి దేవుడు ఏమో ఇలా ఆలోచించంటే చూడండి ఎక్కడ ఎక్కడ దిక్కు వారికి దేవుడే దిక్కుడని దేవే దేవుడే దిక్కు ఒక సామెత ఉంది కదా లోకంలో ఇక్కడ దిక్కు లేకుండా పడి ఉన్న ఇతని కోసము సాక్షాత్ దేవుడే వచ్చిండు వచ్చి ఏమడుగుతున్నాడంటే ఎనిమిదవ వచనంలో ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము అని వాణితో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని అడుగుతున్నాడు అంటే నువ్వు స్వస్థత పడగోరుచున్నావా నువ్వు స్వస్థత పొందుతున్న పొందాలనుకుంటున్నావా అయితే కొంతమందికి ఎట్లా ఉంటుంది సమస్య ఒకటైతే దేవుడు దానికి జవాబు ఇవ్వడానికి దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏవేవో అడిగినప్పుడు దేవుడు ఏమంటే నా చిత్తానుసరమైన ప్రార్థన మీరు చేయండి అని అన్నాడు ఇక్కడ ఏమడుతున్నా అంటే నువ్వు స్వస్థత పొందుతున్నావు అంటే ఒక ప్రశ్న ఇస్తున్నాడు దేవుడు నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా లేకపోతే నీ కుటుంబంలో గురించి ఎవరి గురించి అని ఇక్కడ ఒక ప్రశ్న వేసిండు ఆ బలహీనతతో బాధపడుతున్నా ఆ వ్యక్తికి వేసినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ అవునయ్యా నేను స్వస్థత పడ ఏమన్నా ఆ రోగి నేను కదిలించబడినప్పుడు ఎవరో ఒకరు వచ్చి వేస్తున్నారు నాకు ఎవరు సహాయం చేయట్లేదు అని ఇక్కడ ఆ వ్యక్తి చెప్పినప్పుడు దేవుడు దేవుడు గుర్తుపెట్టిండు ఇతనికి స్వస్థత కావాలని ఇతను అనుకుంటున్నాడు కాబట్టి ఇతన్ని స్వస్థపరచాలి నేను అని అనుకోని ఏమంటున్నాడు అంటే ఎనిమిదవచనంలో నువ్వు లేచి నీ నడుమని వాణితో చెప్పగా నీవు లేచి పరుపెత్తుకుని నడుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత తన పరిపెత్తుకుని నడిచను అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ బలహీనత బాధపడుతున్న ఆ వ్యక్తి మరి స్వస్థత నేను లేచి నిలబడ కూర్చోడమే కష్టం లేచి పరిపెత్తుకుని నడవమంటున్నావు ఇది ఎలా సాధ్యం అని ఏమాత్రం ఇంత కూడా సందేహపడలేదు కొంచెమంటే కొంచెం కూడా సందేహపడకుండా దేవుడు చెప్పిన మాట అక్షరాల అతడు నెరవేర్చిడు ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పిండో వెంటనే తన పరిపెత్తుకొని నడి నడిచిన ఉంది ఇక్కడ వాక్యం అయితే అక్కడ కొంతమంది ఉంటారు కదా ఆ దినం విశ్రాంతి దినము గనక యూదులి చూసి విశ్రాంతి దినం కదా నువ్వు పరిపెత్తుకొని పరిపెత్తుకొన తగదే అని శ్వాస నందిన వాణితో అక్కడ తరికిస్తున్నారు ఇది విశ్రాంతి దినము కదా నువ్వు పరిపెత్తుకొని అంటే ఎలాగ నడుస్తున్నావు ఇది నడవకూడదు కదా అంటే విశ్రాంతి దినము పాత ప్రకారం ఆచరించే వాళ్ళన్నమాట అయితే అక్కడ వాళ్ళు ఒక మనిషి బాగుపడడం చూడట్లేదు బాగు పడపోయినా పర్లేదు కానీ విశ్రాంతి దినం మనము ఆచరించాలి సాక్షాత్ యేసుప్రభు ఏమంటున్నారంటే యేసుప్రభే చెప్పిన తర్వాత ఆ మాటకి ఇంకా తిరుగుంటదా తిరిగి ఉండదు కదా యేసుప్రభు చెప్పిండు చెప్పినప్పుడు వీళ్ళు తరకిస్తున్నారు అనమాట అతను ససపడడం వీళ్ళకి ఇష్టం లేదు అతను బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేక ఏమంటున్నారంటే విశ్రాంతి దినం కద నీ నువ్వు ఎలాగ నడుస్తావు అంటే అతను నావేం పట్టించుకోకుండా అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పిన నేను ఇవన్నీ నాకు తెలీదు నన్ను ఎవరైతే స్వస్థపరిచిండ్రో ఆయన మాట నేను వింటా ఆయన ఆయన చెప్పినట్లు నేను చేస్తా మీరెవరు నాకు చెప్పడానికి అన్నట్లు సమాధానం చెప్పిండు నీ పరిపెత్తుకొని నడుమని వాణితో చెప్పిన వాడు నీ పరిపెత్తుకు నీతో చెప్పిన వాడు ఎవరని వాణిని అడిగింది ఆయన ఎవరు స్వస్థత నందిన వానికి తెలియలేదు అంటే ఎవరు స్వస్థపరిచిండు అతనికి ఆయనకు తెలియలేదు తెలియకుండా దేవుడు వచ్చిండు ముప్పై ఎనిమిది బాధపడిన ఆ వ్యక్తి దగ్గరికి సాక్షాత్ దేవుడు వచ్చి అతని స్వస్థపరిచింది కాని ఎవరు ఈయన ఎవరని ఆయన గుర్తించలేదు చెప్పిండు పరిపెత్తుకున్నాడు వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం క్రిందట మళ్ళా అతని అదే వ్యక్తికి దేవుడు ఎదురు పడతాడు పద్నాలుగో వచనంలో చూడ చూద్దాం వ్యూహాస్ వార్త ఐదో ఉదయం పద్నాలుగో వచనం చదువుతున్నాం అటు తర్వాత ఏసు దేవాలయంలో వాణిని చూచి ఇదుగా స్వస్థత నందితిటివి మరి నీకు తగలకుండినట్లు ఇక్కడ పాపము చేయకమని చెప్పగా స్వస్థ అంటే దేవుడు అతనికి ఎదురుపడి ఏమంటున్నాడు అంటే స్వస్థత నందినవు కదా చాలా కాలం క్రిందట స్వస్థత పడిన కొన్ని రోజుల తర్వాత మరల దేవుడు అతనికి ఎదురు ఎదురుపడి స్వస్థత నందితూ గనక మరి ఎక్కువ కిడిని తగులకుండినట్లు ఇక పాపం చేపంటే అతను ఆ యొక్క మంచాల పడడానికి కారణం ఏంటంటే పాపం పాపం వల్లనే అతనికి అలాంటి ఒక మరణకరమైన రోగము తనకి బలహీనత రావడం ద్వారా అతను దేవుడు మళ్ళా హెచ్చరిస్తున్నాడు అతని మరి ఎక్కువ నీకు స్వస్థత పొందిన కదా ఇంకా కీడు చేయకు ఇంకా పాపం చేయకు మరి ఎక్కువ అంటే మనము తప్పుడు తగులు నడిచినప్పుడు కీడు కీడు జరిగే అవకాశం ఉంది మనం పాపంలో ఉన్నప్పుడు మనకు మనకు కీడ జరిగే అవకాశం ఉంది గనక మరి ఎక్కువ కీడు నీకు తగులకున్నట్లు ఇక్కడను పాపం చేయకుమని చెప్పగా వాడు వే అప్పుడు గుర్తించిడు దేవుణ్ణి మరి ఎక్కువ కీడు తగలకు నువ్వు పాపం చేయదని ఎప్పుడైతే చెప్పిండో ఈ నా దే ఏవుడు సర్వోన్నతుడైన దేవుడు అని అప్పుడు గుర్తుపట్టి ఏమంటున్నాడో పది వచనంలో వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యువతులకు తెలియజెప్పాను అప్పుడు గుర్తుపట్టిండు స్టార్టింగ్ లో దేవుడు చెప్పినప్పుడు దేవుడిని పరిపెత్తుకుని వెళ్లి నువ్వు నడవమని చెప్పినప్పుడు యేసు ప్రభును గుర్తుపట్టలేదు కాని తర్వాత గుర్తుపట్టి మరి ఎక్కువ కీటికి తగలకున్నట్టు ఇక పాపం చేయదన్నప్పుడు అప్పుడు ఏ పాపము లేని పరిశుద్ధుడు ఈయన ఈయన సర్వోన్నతుడు సర్వశక్తి మంచుడు అని అప్పుడు గుర్తుపట్టి నన్ను మీరు అడిగారు కదా ఆయన ఏసు అని అప్పుడు ఖండితముగా చెప్తున్నాడు ఖండితంగా చెప్పి అప్పుడు గుర్తుపట్టిండు గుర్తుపట్టి ఆయన బాగుపట్టిండు దేవుడు చూడండి దేవునికి ఎంత మంచి మనసు ఎంత ప్రేమ గుణం చూడండి అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోని స్థితిలో కోనేటి దగ్గరున్న వ్యక్తి దగ్గరికి సాక్షాత్ యశుప్రభే వచ్చిండు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కాని అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్లు గాని కట్టుకున్న భార్య గాని కడుపున పుట్టిన పిల్లలు గాని ఎవ్వరూ పట్టించుకోలేదు ఈ లోకంలో అన్ని మన దగ్గర ఉన్నప్పుడే అందరు మన చుట్టూ తిరుగుతారు గాని ఏవి లేనప్పుడు ఎవరు కూడా పలకరించరు ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి అనుభవించే ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి జరుగుతాయి ఎందుకంటే అందరు అన్ని ఉన్నప్పుడు అందరు మన చుట్టే ఉంటారు ఏవి లేనప్పుడు మనల్ని విడిచిపెడతారు కానీ మన దేవుడు ఏవి ఉన్నా లేకపోయినా మనతోనే మన వెన్నంటే ఉండే గొప్ప దేవుడు మన దేవుని కాేమ మన దేవునిలో ఉంది గనక మనం ధనిలో ఈ రోజు మనం ధనిలో ఎందుకంటే ఈ లోకంలో మనల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా ఎవరు మనల్ని గొప్ప చేసినా చెయ్యకపోయినా మనకు కలిగిన దేవుడు ఆయన మహాగనుడు కాదా మహాజ్ఞాని సంపదల గని మన దేవుడు ఇంకా సర్వసంపదలు కలిగిన మన దేవుడిని కలిగి కదా ఇంకా మనకేమి కొదవా మన దేవుల్లో అన్ని క్వాలిటీస్ మనకు మనం ఏమైతే మనం వెతుకుతామో ఆ క్వాలిటీస్ అన్ని మన యేసు ప్రభులో ఉన్నాయి మన దేవుళ్ళే ఉన్నాయి అవన్నీ క్వాలిటీస్ ఎందుకంటే ప్రేమమాయుడు ఆయన ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు నీకు సమృద్ధి నేను నేను సమృద్ధి గల అంటున్నాడు నీకు అనారోగ్యమా నేను స్వస్థ పరిశుభవని నేనే అంటున్నాడు ఇంకా ఏమి కొదవుంది మన దేవుడులో ఇంకేమి కొదవలేదు కదా సమస్తము కలిగిన దేవుణ్ణి మనం పట్టుకున్నాం గనక మన జన్మ ధన్యము మన జన్మ ధన్యము ఆ ఆ యొక్క ముప్పై ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి ఎలాగొచ్చిండు మన దగ్గర కూడా దేవుడు అలాగొచ్చి మనల్ని పట్టుకున్నాడు మనల్ని గనక మనం గనక యేసు ప్రభులోనికి రాకపోతే మనము నరకపాతులం అయ్యేవాళ్ళం మనకు యేసు ప్రభు అంటే తెలీదు మనం లోకంలో బ్రతుకుతున్నాం యేసు ప్రభు అంటే తెలియలేదు మనం ఎట్లా పరిచయం మనకు దేవుడు ఎట్లా తెలుస్తాడు కనుక ఆయన మనకు పరిచయం అయ్యాడు మనకు పరిచయం అయ్యాడు కాబట్టి మన జన్మధన్యం ఈ భూమిలో ఏమున్నా ఏమికపోయినా అన్ని కలిగి ఏసయ మన పక్షాన ఉన్నారు కాబట్టి మన జన్మధన్యం ఇంకొక వాక్యం చూసుకుందాము అదే యోహాన్సు వార్త తొమ్మిదో అధ్యయనం యోహాన్సు వార్త తొమ్మిది అధ్యాయమ పదమూడు వచనం చదువుతున్నాను తొమ్మిది పదమూడు అందుకు సేమ ఇక్కడ సిచ్యువేషన్ కూడా అట్లాగే ఉంది అంతకు ముందు గుడ్డి వాడే ఉండిన వారు పరిశైలి యొక్కకు తీసుకుని పోయి ఏసు గురద చేసి వారిని కనుల్లో తెరచి తెరచిన దినమున విశ్రాంతి దినము వాడు చూపు పొందినో దానిని గూర్చి పరిశీలు కూడా వారిని మరలాడుకగా వాడు నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితిని వారితో చెప్పిన కాగా పరిసరిలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమున ఆచరించుట లేదు గనుక దేవుని యుద్ధం నుండి వచ్చిన వాడు కాడనిరి అయితే విశ్రాంతి దినము అక్కడ కూడా విశ్రాంతి దినమున్నే ముప్పై ఎనిమిది బాధపడుతున్న వ్యక్తిని విశ్రాంతి దినమున్న స్వస్థపరిచిండు ఇక్కడ బ్రుడ్డివాడైన ఒక మనుషుని విశ్రాంతి దినమున్నే అతని కన్నులు తెరిచిండు అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక నేను రాకముందు విశ్రాంతి దినం మీరు ఆచరించరు నేను వచ్చిన కాబట్టి ఇంకా విశ్రాంతి దినం ఆచరించాల్సిన అవసరం లేదు విశ్రాంతి దినం ఆచరించాల్సిన అవసరం లేదు గనక మీరు అది కొట్టివేయండి దేవుడు చెప్పకనే చెప్తున్నాడు అయితే వీళ్ళు వినిపించుకోవట్లేదు వీళ్ళు వినిపించుకోవట్లేదు లేదు లేదు లేదు సాక్షాత్ యేసు ద్రవ్యాల ముందు తిరుగుతుంటే ఇతను దేవుని కుమారుడుగాడు ఇతను మాలా ఒక మనుషుడు దేవుడు అయన ఇంకా రాలేదు భూమి మీదకి అన్నగా అని వీళ్ళ నమ్మకం అన్నమాట వీళ్ళ ముందు అద్భుతాలు చూస్తున్నారు ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు సూర్యక్రియలు మహత్ కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు చూస్తున్నారు కాని ఇతనే దేవుడు ఇతనే సర్వలోకం అదిగో సర్వలోకము సర్వలోకము పాపాలు మోసుకొని పోచున్న బొర్రెపిల్ల ఆ పాపాలన్నీ మన పాపాలన్నీ ఆయన భుజాల మీద మోసి ప్రారంభించడానికి నేనే వచ్చిన ఆ దేవుని నేనే ఇక్కడ దేవుడు చెప్తున్నా కూడా వీళ్ళు వినిపించుకోవట్లేదు విశ్రాంతి దిన శసపరచడానికి వీళ్ళు అంటే వీళ్ళకి మనస్తత్వము ఒక మనిషి బాగుపడడం ఇష్టం లేదు అక్కడ ముప్పై ఎనిమిది నుంచి బాధపడుతున్న ఆ వ్యక్తి బాధపడడం బాగుపడడం ఇష్టం లేదు ఇక్కడ ఈ గురుడివాడు చూపు లేకపోతే ఎంత బాధ ఉంటుంది అండి వ్యక్తి అన్నం తింటా తింటా అన్నం ఏం పడింది కూడా తెలీదు అతను ఎలాగ నాసిన గుంటుందా ఆ మెరకుందా లేకపోతే పడిపోతాడా ఎన్ని సార్లు కింద పడి దెబ్బలు దాగిన అనుభవాలు ఇతను చూసాడేమో వీళ్ళ కళ్ళున్న వాళ్ళకి ఏం తెలిసింది మనోనేతరాలు ముయబడ్డ వాళ్లకు ఏమి తెలియదు గనక ఇతను చూపు వీళ్ళకి ఇష్టం లేదు ఇతను బాగుపడడం ఇష్టం లేదు కొంతమంది అల్లాగనే ప్రవర్తిస్తారు ఎందుకంటే అయ్యో అతను ఇన్ని రోజులు చూపు లేక బాధపడ్డాడు తినే ఆహారంలో దోమలు పడ్డాయో ఈగలు పడ్డాయో ఎట్లా తిన్నాడో అతను కొంచెం కూడా వాళ్ళు అతని గురించి మంచి మనసు పెట్టి ఆలోచించలేకపోయినరు అతను బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎలాగ చూపు ఇది విశ్రాంతి దినం కదా నువ్వు చూపు పొందడానికి ఇక్కడ మాట్లాడుతున్నారు అయితే మళ్ళీ అడుగుతున్నారు పదిహేడు వచనం చదువుతున్నాను కాబట్టి వారు మరలా గుడ్డి వాణ్ణితో అతడు నీ కనులు తెరిచినందుకు నీవతన్ని ఏమని అనుకుని ఏమని అనుకుని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనేను వాడు గ్రుడ్డి వాడయిండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాన్ని ఇక్కడ ఒక పెద్ద పంచాయతీ పెట్టిండ్రు అతను చూపు పొందిండు సరే కొంచెం మంచి మనసు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే అక్కడ గొడవే ఉండదు అక్కడ ఎలాంటి గొడవ ఉండదు కానీ కానీ అతను ఎట్లా చూపు పొందిండు అతని ఇలా చూపొందడం కారణం ఏంటని తన తల్లిదండ్రులను పిలిపించిండ్రంట ఇదిగో ఈ తల్లిదండ్రులను పిలిపించి ఏమంటున్నారంటే వచనంలో పద్దెనిమిదవ వచనం చదువుతున్నాను వాడు గ్రొడ్డివాడయిండి చూపు పొందినని యూత్తులు నమ్మక చూపు పొందినవని తల్లిదండ్రులను పిలిపించరు గుడ్డివాడే పుట్టిండు అని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా అయితే మీ కుమారుడు పుట్టుకతో గుడ్డివాడే పుట్టిండు కదా ఈ కుమారుడు మీ కుమారుడేనా మీరు చూడండి ఇతని గుర్తుపట్టండి అని అడుగుతున్నారు తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి ఇరవై వచ్చిన అందుకు వాడి తల్లిదండ్రులు వీడు మా కుమారుడు అనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియో ఇప్పుడు వీడు ఎలాగూ చూపు చూసుచున్నాడు ఎరుగము ఎవడు వీని కనులు తెరచునో అది మేమెరుగము వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి అని చెప్తున్నారు ఇక్కడ కుమారుడైతే మా కుమారుడే గాని మాకు పుట్టిన బిడ్డనే గాని ఎట్లాగా చూపు పొందాడో మాకైతే తెలీదు ఆ మా కుమారునికి వయసు వచ్చింది కదా తెలివి కదా మా కుమారునికి తెలుసు కదా మీరు అతన్ని అడగండి అని వీళ్ళు సమాధానమిస్తున్నారు ఎందుకు ఈ తల్లిదండ్రులు కూడా ఆ యొక్క కుమారుని పక్షాన మాట్లాడలేకపోయినారు ఎందుకయా ఎవరో మరి అతను వచ్చిండు అతని దేవుడు అని మేము అనుకుంటున్నాం మా జీవితాల్లో గొప్ప కార్యం చేసిండు మా కొడుకు పుట్టుకు గుడి మా కొడుకును బాగు చేసిండు మీరు ఎందుకు ఇలా తరికిస్తున్నారని వాళ్ళు కూడా వాళ్ళని ఎదిరించలేకపోయినరు ఎదిరించకుండా వానికి వయసు వచ్చింది కదా మీరే అడగండి మీరే అడిగి అతన్ని తెలుసుకోండి అని తల్లిదండ్రులు మళ్ళా అతని విధికి నెడుతున్నారు నెట్టినప్పుడు ఇరవై ఒకటి ఇప్పుడు ఇప్పుడు వీడు ఎలాగో చూచున్నాడో ఎరుగము ఎవడు వీని కనులు తెరిచినో అది మేము వీడు వయసు వచ్చినవాడు గనక వీనినే అడుగుడని తన సంగ తన సంగతిని తానే చెప్పుకొనగడని వారితో అనిది వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఇక్కడ చూడండి ఇరవై వచనంలో వ్యవహాను వార్త తొమ్మిది ఇరవై రెండు వచనంలో ఉంది వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అక్కడ భయపడ్డరు ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకంటే వాళ్ళు మేలు పొంద మేలు పొందినరు తన కుమారుడు బాగుపడిన సంతోషం లేదు గాని వాళ్ళకు భయపడుతున్నారు వాళ్ళకు భయపడితే మమ్మల్ని వెళ్ళవేస్తారేమో మమ్మల్ని ఊరు బయటికి గెంటేస్తారేమో ఎందుకంటే మనుషుల ప్రేమ తా తాత్కాలికమని వాళ్ళు అసలు తిరగట్లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు భయపడి చెప్తున్నారు వాళ్ళకు స్థిరంగా ఉంటారా వాళ్ళు ఎప్పుడైతే మనుషులకంటే అంటే మన మనుషులకు భయపడంటే గర్వం అనేది మనలోనికి రావద్దు ఎందుకంటే దేవుని నమ్ముకున్న మనకి గర్వం అసలు రావడానికి వీల్లేదు ఎవరైనా సరే నేనైనా మనమందరం కూడా దేవుడు ఏమన్నాడంటే దేవుడు దీనులకు నాకు కృపజుపుతాను దీనులకు నా కృప చూపుతాను అంటే గర్వహృదయా దేవుడు ఇష్టపడడు కనుక గర్వం అనుకు రావడానికి వీల్లేదు వీళ్ళకే గర్వం అంటే ఇక్కడ ఏమంటాడంటే నా బిడ్డ స్వస్థపరచబడ్డని దేవుని పట్ల సంతోషిస్తలేరు కాని వాళ్ళు మనుషులకు భయపడుతున్నారు మనుషులకు భయపడి వీళ్ళు ఎట్లా మాకు తెలియదు అంటే మా బిడ్డ బాగుపడి కదా మా బిడ్డ చూపు పొందిండు కదా అనే సంతోషం వాళ్ళకు లేదు గాని వాళ్లకు భయపడుతున్నారు భయపడి వాని వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగున చెప్పి ఎందుకని ఆయన క్రీస్తుని ఎవరైనానూ ఒప్పుకునే ఎడలా వాని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదుల అంతకు మునుపే నిర్ణయించుకొని ఇక్కడ చూడండి వీళ్ళ హృదయాలు ఎంత కఠినంగా అయితే ఆయన క్రీస్తుని వాళ్ళ హృదయము చెప్పకనే చెప్తుంది గాని ఎవరైతే ఆయన క్రీస్తు అని ఒప్పుకుంటారో వాళ్ళంట ఆ సమాజ మందిరంలో నుండి వెలువేతమని యూదులంతకు ముంపు నిర్ణయించుకుని ఉండిరంట అయితే మేము గనక అవును మా కుమారుడు స్వస్థ పొందిండు ఆయన స్వస్థతపరిచిండు ఆయన క్రీస్తుని మేము నమ్ముచున్నామని వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్ గా వీళ్ళు వెలువే ముందే ఆలోచించిండు ఆలోచించి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకి చూడండి తన సొంత బిడ్డ బాగుపడ్డ సంతోషం లేదు గాని వాళ్ళు మమ్మల్ని ఏమన్నా వెలివేస్తారేమో మమ్మల్ని ఊర్లో నుంచి పంపించేస్తారేమో భయపడి దేవుణ్ణి వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకుండా ఉంటున్నారు అంటే ఈ చూపు పొందిన మాత్రం గట్టిగా ఉన్న ఒక నిర్ణయంలో ఉన్నాడు ఇరవై మూడవ వచ్చినం కావున వాని తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చిన వాడు వాని అడుగుడి కాబట్టి వారు గృటివాడైన మనుషుని రెండవ పిలిపించి దేవుని మహిమపరచము ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదమని వాణితో చెప్పగా ఎవరిని పాపి అని అంటున్నారు స్వస్థపరిచిన ఏసు ప్రభుని పాపి నీవితని కాదు మయమపరచాల్సింది నిన్ను స్వస్థపరచిన వాణిని కాదు దేవుని మహిమపరచంటే దేవుడు వాళ్ళ కళ్ళ ముందే వెరగని స్థితిలో ఉన్నారు అదే మనో నేత్రములు మూయబడుట వాళ్ళ మన నిద్రములు పూర్తిగా మూయబడి వాళ్ళ మనోనిద్రములు మూయబడి వాళ్ళు దేవుడు వాళ్ళ ముందు ఎన్నో కార్యాలు చేసి దేవుడు తనను తాను కనపరుచుకుంటున్నా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు అలాగన ఒకనొక సందర్భంగా కూడా దేవుడు నడిచి వెళ్లేటప్పుడు ఒక భిక్ష మాడుకునే భిక్ష ఒక భిక్షాటన దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తాడు దేవుడు చేసే అద్భుతాలు ఆశ్చర్యకారాలు అతను చూసి ఈ దా దా నజరైడని ఏసు ఈ దారిగుండె ఎప్పుడన్నా వస్తాడేమో నాగూడా అతను స్వస్థపరుస్తాడేమో అని అక్కడ వృక్ష మాట దేవుడు ఆ దారి వెళ్ళినప్పుడు అక్కడ జనాలందరూ హడావిడిగా హడావిడిగా హడావిడిగా వెళ్తా ఉంటారు ఆ యొక్క గుడ్డివాడైన మనుషుడు ఏం చేశాడంటే వాళ్ళందరిని అడుగుతాడనమాట ఏమైంది ఇంత హడావిడిగా వెళ్తున్నారు ఏం జరిగింది అంటే ఇక్కడ ఈ దారి గుండేసు వెళ్తున్నాడు అంటే అవునా అయ్యో అని అప్పుడు దావిదు కుమారుడా యేసు నన్ను కరుణించు దావిదు కుమారుడా నన్ను కరుణించు మని బిక్కరగా కేక ఆ కేకకు దేవుడు దాటిపోలేదు అక్కడ మనము మనం వేసిన కేక మనిషిలో దాటిపోతారేమో గాని మన దేవుడు మాత్రం దాటిపోయే దేవుడు ఎందుకంటే ఆయన అగాధ జలములు ఆర్బజాలనంత ప్రేమ మన దేవుల్లో ఉంది ఆ ప్రేమ ఇంకా ఎవరిలో మనకు కనపడదు అగాధ జలములు ఆర్బజాలనంత ప్రేమ ఉందంట ఆ గుడ్డివాడి కేకేసి అయ్యో దావిదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించు అంటున్నాడు పక్కన నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన అయితే ఆ కేకకు దేవుడు ఆగిపోయి ఆగిపోయి నన్ను పిలిచింది ఎవరు అతను నా దగ్గరికి తీసుకురండి అతని ముట్టి అతని కళ్ళు తెరిచిండు అతను దేశయ ముట్టగానే అతను చూపు పొందిండు ఇక్కడ కూడా ఇతను పుట్టుక గుడ్డివాడు ఇతను చూపు లేదు ఏ దేవుడు తనకున్న యొక్క అంగవైకల్యమును చూసి కనికరపడ్డాడు కనికరపడి ఆయన స్వస్థపాడాల చూపు పొందాలని దేవుడు ఆశపడ్డాడు తల్లిదండ్రులు ఆశపడలేదు మా బిడ్డ చూపు పొందాలని ఇరుగు పరుగు వాళ్ళు ఆశపడలేదు తన బంధువు జనం వాళ్ళు ఆశపడలేదు ఎవరు కూడా ఆశపడలేదు ఇష్టపడలేదు గాని మన దేవుడు ఆశపడ్డాడు తన స్వస్థపరచడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడ్డాడు వెతుకుంటూ వెతుకుంటూ వచ్చిండు ముప్పై సంవత్సరాల ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నాడు అతని దగ్గరికి వచ్చిండు ఇక్కడ పుంటి పుట్టుకథ గుడ్డివాడని ఇతని దగ్గరకు వచ్చిండు వచ్చి వచ్చి దేవుడు అతని కన్నులు తెరిచిండు అయితే కన్ను తెరిచినప్పుడు ఇక్కడ తరకిస్తున్నారు తరకిస్తున్నారు నువ్వు ఎక్కడ అతని దేవుడు ఒప్పుకుంటాడో ఈ చూపు పొందిన వ్యక్తి అతను నిజమైన దేవుడు యేసు ప్రభు అని క్రీస్తు అని ఇతను ఒప్పుకుంటాడేమో అని నువ్వు దేవిని మయమపరచాడు దేవుడిని ఎదురుగానే పెట్టుకుని నువ్వు దేవిని మయమరచామంటే ఎట్లుంటది అది అది చాలా వ్యతిరేకమైన పదం కదా నువ్వు దేవిని మయమరచని అంటారు వీళ్ళు అయితే అక్కడ దేవుడు అతని గ్రహించాడనమాట ముప్పై ఐదో వచ్చినంలో చదువుతున్నాను నువ్వు దేవిని మయపరచన్నప్పుడు తల్లిదండ్రులు రాజీ పడ్డరు కానీ ఆ వ్యక్తి రాజీ పడలేదు రాజీ పడనందుకు ఏం జరిగిందంటే ముప్పై ఐదో వచ్చినం పరిశీలి వాళ్ళని వెలివేసిరని వెలివేసిండ్రు అతను ఎందుకంటే గట్టిగా పట్టుకున్నాడు కదా సరిగా ఉన్న గట్టిగా పట్టున్నాను స్వస్థపరచినోడే ఆ దేవుడు నేను అతను స్థిరమైన విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని వెలివేసిండ్రు ఊర్లో నుంచి వెలివేసిం వెలివేసిన తర్వాత దేవుడు గ్రహించు ఎందుకంటే సర్వాంతర్యామి కదా మన దేవుడు సర్వాంతర్యామి సర్వా స్థలముల ఎందు ఆయన నివసింపదగిన వాడు గనక అతను వెలివేశరని యేసు ప్రభు తెలుసుకొని పరిశీలవాళ్ళని విలువేసిరని యేసు విని వాణిని కనుగొని కనుగొన్నాడు అయ్యో అతన్ని చూపు పొంది చూపు పొందిండు కదా అని కనుగొని నీవు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగాను ఇక్కడ చూడండి దేవుడు ఏమడుగుతున్నాడో నువ్వు దేవుని కుమార్ని ఎందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను అందుకు వాడు ప్రభువా అనెను అందుకు ప్రభువా అనెను ఆయన ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా దేవుడు అంటే నువ్వు దేవుని కుమార్ని ఎందు విశ్వాసం ఉంచుచున్నావని దేవుడు అడుతున్నాడు ఇక్కడ ఇతనే అందుకు వాడు ప్రభువ నేను ఆయన అంత విశ్వాసం ఆయన ఎవరు అతను నాకు తెలియదు కదా ప్రభా ఎవరు ఆయన నేను ఎవరి అందరు విశ్వాసం ఉంచాలా ఎవరో మరి నాకు తెలియదు కదా మీరు నాకు చెప్పండి అన్నట్లుగా ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించినప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటాడు అంటే ఏసు చూచుచున్నావు నీతో మాట్లాడేవాడు ఆయనే అని నేను ఇక్కడ చూడండి ఏమంటున్నాడు నీవు చూస్తున్నావు నీ కన్నులారా నిన్ను స్వస్థపరిచినా ఆయనను ను చూస్తున్నావ్ అని అంటున్నాడు అన్నప్పుడు అంటాట వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మరొక్కెను చూడండి వెలివేస్తే వెలివేయకు వెలువేయబడక అయ్యో అయ్యో వాళ్ళ మాట విన్నాడా చూపు చూపు పొందిన అతను ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి వెలువేయబడక నువ్వు దేవిని మేము పరచమంటున్నారు ఫస్ట్ నేను చదివాను కదా అయితే నువ్వు దేవిని మహిమపర్చున్నారు అయితే అతను వాళ్ళు చెప్పినట్లుగా నడవలేదు వాళ్ళు చెప్పినట్లుగా ఫాలో అవ్వలేదు కానీ నాన్న స్వస్థపరిచిండు నేను స్వస్థ పొందిన అని ఒక స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాడు వాళ్ళు వెలివేసినా కూడా వెళ్లివేయబడడానికి ఇష్టపడిండు కాని వాళ్ళు చెప్పిన మాట ఎక్కడ అతను ఫాలో అవ్వలేదు అతను వినలేదు వినకుండా వినకుండా వెలిపే ఇష్టపడ్డాడు ఇష్టపడ్డాడు ఇష్టపడిన తర్వాత మరలా ఏమైంది దేవుడు వెతుకుంటూ వెతుకుంటూ అతని దగ్గరకు వచ్చి నీవు దేవుని అందు విశ్వాసం ఉంచు నీవు దేవుని కుమారుని అని విశ్వాసం ఉంచుతున్నావా అంటే పుట్టినోట్లో ఉండిది దేవుని కుమారుని అన్న కాడ పుట్టునోట్లో ఏముంటది అంటే అనేక ప్రాచీన పాతులలో మనుష కుమారుని అని పాటతరం అంటే మనుష కుమారుని ఎందు నువ్వు విశ్వాసం ఉంచుచున్నావా ఆ మనుష కుమారుడు ఎవరు ఆ మనుష కుమారుడు ఈ భూమిదికొచ్చిన నజరేయుడేసు అయితే నువ్వు మనుష కుమారుని అందు అంటే సాక్షాత్ యేసు ప్రభు అడుగుతున్నాడు అడిగినప్పుడు ముప్పై ఏడవచనం యేసు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడవాడు ఆయనే అంటే అప్పుడు ఇంకా నమ్మకం వచ్చేసింది అమ్మా నన్ను స్వస్థపరిచిన ఆయనను నేను విడిచిపెట్టకుండా నేను బలంగా ఆయన కలిగి పట్టుకునిన్నా వాళ్ళు వెలివేసిండ్రు వెలివేసి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పినట్లుగా సరే మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని నేను మహిమపరుస్తా అంటే అక్కడ దేవునికి మహిమ వచ్చేది కాదు అక్కడ అవమానం వచ్చేది అక్కడ అతను వెలివేసిం కాబట్టి విలువేయబడ్డాడు విలివేయబడి ఇంకా తన పని అయినా తను చేసుకుంటూ వెళ్ళినప్పుడు మళ్ళా సాక్షాత్ దేవుడే తన కోసం ఎదురు చూసుకుంటూ వచ్చాడు వచ్చి ముప్పై ఏడో వచ్చిన వేసు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడు వాడు ఆయనే వాడు ప్రవ్వా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మృక్కెను చూడండి అప్పుడు దేవునికి మృక్కిండు సాగిలో దేవుడు ఎంత మంచి మనసు వ్యక్తి కదా చాలా గొప్ప వ్యక్తి చాలా ప్రేమాయుడు దయామాయుడు కరుణామాయుడు అలాగనే యూధా గోత్రూపు సింహం అన్న సంగతి కూడా మనం మర్చిపోవద్దు దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటాడో అంత అంతగా యూధా గోత్రూపు సింహమైన అన్న మాట కూడా వాస్తవమే అలాగని మన దేవుడు ప్రేమమాయుడు కదా కరుణామాయుడు కదా జాలిగల దేవుడు కదా మనం ఎట్లా పడితే అట్లా జీవిస్తే దేవుడు ఏమనని అనడానికి లేదు కాబట్టి ప్రతి విషయంలో మనము జాగరకులమై దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి ఉండాల తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మనము తగ్గవలసి ఆయన హెచ్చవలసి ఎందుకంటే మన కొరకు దేవుడు తన మహిమనే వదులుకొని ఈ భూమిదికొచ్చిండు మహిమను వదులుకున్నాడు తన తన ప్రాణాన్ని మనకు క్రయధనముగా అర్పించిండు ప్రాణానికి రైదాన్ని అర్పించిన మన దేవునికి మనమేలాగా నమ్మకంగా ఉండాలా దేవుడు మన పట్ల నమ్మకంగా ఉన్నాడు గనుక మనం కూడా ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండాల ఒక వాక్యములో బైబుల్లో ఉంటది మీరు నమ్మదగిన వారు మనం అంట నమ్మ కాదంట ఆయన నమ్మదగిన దేవుడు దేవుడు మనము నమ్మదగిన వారము ఆయన నమ్మదగిన దేవుడు అదే యోహన్స్ వార్త తొమ్మిదో అది ముప్పై ఐదో అవత చదువుకున్నాం కదా అదే యోహన్ స్వార్థ పద ఉదయము పదకొండో వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరిగాడు గనుక గొర్రెలు తాము తనవి కానందున తోడేలు వచ్చిట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును చూడండి దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిండు కదా అంటే ఏసయో మన కొరకు ప్రాణం పెట్టిండు కదా మన కొరకు ఆయన సిలువ త్యాగాన్ని భరించి కొరడా దెబ్బలు తన ముఖం మీద ఉమ్మి వేయబడింది పిడిగుద్దులుగుద్దిండ్రు అవమానపరిచిండ్రు తన దేహమంతా చీలికలు పేలికగా చెండాడి ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు యశ్వభుని హింసించేటప్పుడు అయ్యో మా కొరకు ప్రాణపెట్టిన ప్రాణదాతాని వాళ్ళు గ్రహించలేకపోయినరు వాళ్ళు గ్రహించలేకుండా ఎవరైతే మనకు జీవమై ఉన్న దేవుని వాళ్ళు సిల్వ వేయడానికి ఇష్టపడ్డరు ఎందుకంటే వాళ్ళ మననేత్రాలు వెలిగింపబడలేదు వాళ్ళ మన నేత్రాలు ముయ్యబడి దేవుడు ఏమంటాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని యోహను స్వార్థ పది పదకొండు చదువుతున్నాను నేను గొర్రెలకు మంచు కాపరిని మంచు కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టింది కదా జీతగాడు గొర్రెల కొరకు ప్రాణం పెడతాడా తన జీతం కొరకు జీతగాడు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు తోడేలు వచ్చినప్పుడు విడిచిపెట్టి పారిపోతాడు పారిపోయినప్పుడు తోడేలు వచ్చి ఆ గొర్రెలను చీల్చి చెండాతే అవకాశం ఉన్నంత వరకు గొర్రెలు చెల్ల ఎందుకంటే కాపరితో మనకి ఎంత అవసరం కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి కాఫరి మనకు ఉండాలి అప్పుడు దావీదు దా భక్తుడైన దావీదు గురించి ఏమని మాట్లాడతాడు నువ్వు మాకు దీపం వంటి నువ్వు యుద్ధం చేయనక్కరలేదు మేము యుద్ధం చేస్తావు గానీ నువ్వు యుద్ధం చేయనక్కరలేదు చేస్తాడు దావీది యుద్ధం అయితే ఒకనొక సందర్భంలో దావీదు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమంటారంటే అక్కడ నువ్వు దావీదు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు యుద్ధం మేము చేస్తాము ఎందుకంటే నువ్వు మాకు దీపం వంటి వాడవు గనక నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అంటారు ఇక్కడ గొర్రెల కాపరి మన కొరకు ప్రాణం పెట్టిన మన మంచి కాపరి ఏసయ్య ఈనాడు మన ముందు ఉన్న దైవజన్లు కూడా మనకు దీపం వారే మన ముందున్న దైవజన్లు ఎన్నో మాటలు వాక్యాల ద్వారా హెచ్చరించుకుంటూ ఆ వాక్యాలు వింటూ వింటూ వింటూ మనం బలపడి ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప ఆయన దయ ఆయన దాక్షిణ్యం గనక మనకు ఇప్పుడు ఎన్నో తెలియని విషయాలు అన్న ద్వారా కూడా మనతో దేవుడు ఎన్నో మన దగ్గర మాట్లాడడం అన్న ఏదైనా ప్రేమ చెప్తా ఉంటాడు ఏదన్నా తెలియని విషయాలు అడిగితే అన్న ఇది ఇట్లా అంటే అన్న అన్ని ఎంత సమాధానంగా చెప్తాడంటే చాలా సమాధానంగా చాలా నెమ్మదిగా ప్రేమగా చెప్తాడు అసలు అన్న ఉండే ఆ పరిస్థితిలో జాబ్ జాబ్ పరంగా గాని సేవ పరంగా గాని అన్న ఎంతో కష్టపడుతూ ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ వెళ్తా ఉంటాడు వెళ్ళినా కూడా ఎవరు ఏది అడిగినా ఇల్లాగా ఇల్లాగాని ప్రతి దానికి సమాధానం చెప్పాడు కొన్ని గంటలు గంటలు ప్రయాణం చేసి దేవుని కొరకు ఎంతో ప్రయాస పడుతున్నాడు ఇప్పుడు మన మన ముందున్న మన దైవజను కూడా అన్న కూడా మనకు దీపం వంటి ఎందుకంటే చాలా దేవుడు అన్న ద్వారా చాలా సమస్యలకు దేవుడు అన్న ద్వారా పరిష్కారం ఇచ్చిండు ఒకవేళ అన్నం మనకు పరిచయం కాకపోతే కొందరు జీవితాలు హాస్పిటల్లో పాలు అయ్యేమో ఎందుకంటే నా జీవితంలో అలాగ జరిగిందనమాట నా జీవితంలో నేను ఎప్పుడు హాస్పిటల్లో పాలు కావాలా ఇప్పటికీ బ్రతుకుతానో బ్రతుకున్నా బ్రతికేదానో ఎలాగ అయ్యేదానో అది నాకే తెలీదు అలాంటి స్థితిలో అన్న అన్న ధైర్యపరిచి ప్రార్థన చేయడం ఏం కాదని ఓ దైర్య ధైర్యపరచడం ప్రేర్ చేయడం ఆసక్తితోన అన్న దేవుని మాటలు ఓదార్పు మాటలు చెప్పి బలపరిచి దేవుడు ఈ స్థితిలో ఉంచిందంటే అది దేవుని కృప దేవుడు అన్నను వాడుకున్న విధానం మనం కూడా అలాగని ఎందుకంటే మనకు దీపమైన మన దైవ ప్రకారం మనం కూడా నడుచుకోవాలి కదా అందరి పట్ల ఎక్కడా కూడా మన గర్వం గాని అహం గాని ఈ ద్వేషాలు కావడానికి రావడానికి వీల్లేదు ఎప్పుడైతే గర్వం వస్తుందో ఆటోమేటిక్ గా దుష్టుడు మనలో దూర దూరే అవకాశం ఉంటుంది దుస్తునికి మనము చోటు ఇవ్వద్దు గనక మనము దుస్తుని చోటిచ్చే వారికి కాకుండా దేవునికి నమ్మకంగా కొనసాగే వారిగా ఉండాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాధపడుతున్న యొక్క వ్యక్తి దగ్గరికి సాక్షాత్ యేసు ప్రభు వచ్చిండు యేసుప్రభు వచ్చి నీ పరిపెత్తుకు నువ్వు నడమనగానే విశ్వసించిండు ఆ మాట విశ్వసించి పరపెత్తుకను నడిచిండు అలాగని నీటను వదిలిపెట్టిండా వదిలిపెట్టలేదు మరలా వచ్చి కలిసి మరలా వచ్చి కలిసి మరీ తగలకున్నట్టు ఇక పాపం చేయద్దు ఎందుకంటే పాపం వల్ల జీతము మరణం అది పాపం వల్ల జీతము మరణం అందుకని ఇప్పుడు కరెంట్ తీగ ఉందనుకోండి కరెంట్ తీగ మనం టచ్ చేయకముందు అది మనల్నదు పొరపాటు మనం టచ్ చేసే మనకు అది మనల్ని పట్టుకుంటుంది మనం వదలమన్న వదదు పాపం కూడా అలా అంత పెద్ద డేంజర్ పాపం కూడా అంత పెద్ద డేంజర్ ఎందుకంటే పాపంలో ఉన్న పాపంలో ఉండి కొనసాగేటప్పుడు అది ఎంతో మంచిగా మధురంగా ఉంటది కానీ దాని తర్వాత అనుభవించేది చాలా ఘోరంగా ఘోరమైన ఘోరమైన పరిస్థితి అందము మాయ సౌందర్యం వ్యర్థం అన్నట్లుగా దేవుడు పాపాన్ని ఎంత ద్వేషించిండో మనం కూడా అలాగ ద్వేషించే వారిగా ఉండాలా కానీ గర్వంగాని అహంకారం గాని అహంభావం గాని మనలోనికి రావడానికి వీళ్ళే ఇతను వీళ్ళు స్వస్థ పొందినరు స్వస్థత యేసు ప్రభు కొరకు వెలువేయబడ్డారు ఈ గుడ్డివాడైనతను స్వస్థపరిచిన దేవుడు వెలివేసిండ్రు వెలువేయబడడానికి ఇష్టపడ్డాడు వెలువేయబడ్డాడు మీరేందర నన్ను వెళ్ళి వేయడానికి మీరు వెళ్ళి వేస్తారు కదా నేను వెళ్ళిపోతాను ఎందుకంటే నేను నాకు చూపు లేదు నాకు చూపు లేదు నన్ను ఎవరు మీరు పట్టించుకోలేదు కనీసం నా తల్లిదండ్రులు కూడా నా పట్ల కొంచెం కూడా జాలి లేకుండా కనికేరం లేకుండా అవును మా కుమారులు స్వస్థ పనిడానికి అనకుండా వాళ్ళు కూడా వాళ్ళ మాటనే మాట్లాడుతున్నారు ఎవరు కూడా ఎవరి ప్రేమ ఎంతవరకు శాశ్వతము కాదు అని ఆ యొక్క చూపు పొందిన వ్యక్తికి అర్థమైపోయింది వెలివేసిన గొడవ వెలువేయడానికి ఇష్టపడ్డాడు కాని వాళ్ళతో రాజీ పడలేదు లోకముతో రాజీ పడితే మనం ఈ భూమిలో బ్రతకలేము లోకముతో కాని పాపముతో గాని ఈ చెడు సహవాసల్లో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి ప్రతి విషయంలో మనల్ని మనం భద్రంగా కాపాడుకోవాలా మన భక్తి జీతాన్ని కాపాడుకోవాలా మన ఆత్మీయతను కాపాడుకోవాలా మనము ఎలాగ నడుచుకోవాలా దేవా ఒకవేళ మనలో ఏదన్నా చిన్న చిన్న చిట్గా తప్పు పొరపాటు జరిగింది అనుకో ఎమ్మటే దేవిని ముందు ఒప్పుకోవాలా ఒప్పుకో కప్పుకొని కప్పుకొనక ఒప్పుకొనాలి ఒప్పుకొని మన అలాగే ఉండడం ఉంటే అది నిజమైంది కాదు విడిచిపెట్టాల విడిచిపెట్టి విడిచిపెట్టి దేవుని అనుసరించి మనం నడుచుకోవాల నడుచుకున్నప్పుడు దేవుడు అయ్యో నా నా బిడ్డలు వీళ్ళు లోకంలో పాపంలో బ్రతకడానికి ఇష్టపడతలేరు ఎందుకంటే గొర్రె పిల్ల స్వభావం కలిగి మనం ఉండాలని దేవుడు అన్నాడు కదా గొర్రె పిల్ల బురదలో పడి ఆనందించడానికి ఇష్టపడుతుందా ఇష్టపడదు కదా అదే పంది చూడండి దానికి బురద కనబడితే అసలు ఎంత చెప్పినా కూడా పంది లేదు ఎందుకంటే పంది లక్షణం గనక మనము గొర్రె స్వభావం కలిగిన వారు గొర్రె బురదలో అనుకో అది ఇదిలించుకొని లేస్తుంది లేచి అక్కడ బురదలో ఉండకుండా అది ఇదిలిచుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తా అని బురదలో ఉండడానికి ప్రయత్నించదు ఎందుకంటే మనము కలిగి ఉన్న దేవుని మనం గట్టిగా పట్టుకోవాలా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాల నమ్మకం ఉండాలా ఎందుకంటే అసలు రోజులు చాలా భయంకరమైన దినములు ఉన్నాయి ఎందుకంటే దినములు చెడ్డవి గనక సమయము పోని సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా దినములు చాలా భయంకరంగా ఉన్నాయి అసలు ఎలాగా ఎన్ని అనార్దనాలు జరుగుతున్నాయి ఎన్ని ప్రాణాలు కోలిపోతున్నాయి ఎంతమంది ప్రాణాలు కోలిపోతూ ఎన్ని కుటుంబాలు అసలు తీరని శోకానికి మిగిలిపోతున్నారు కుటుంబాలు కుటుంబాలే పతనమే చూడండి ఎడ్లాగా దేవుడు అన్న ద్వారా పలికించిన మాట అసలు ఎట్లా ఎట్లాగా జరుగుతుంది భూమి ఎక్కడ చూసిన విపరీతమైన ఆక్సిజన్లు ఎక్కడ చూసినా రక్తపాతాలు ఎక్కడ చూసినా కొట్టుకోవడాలు ఎక్కడ చూసినా చంపుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి మనం అందరం కూడా మనము నిద్రపోయే స్థితిలో ఉండకూడదు మనము వాళ్ళు నిద్రపోయే వారి కొరకు మనము మొరపెట్టేవారిగా ప్రార్థించేవారిగా ప్రకటించే వారిగా ఉండాలి దేవుడు మనల్ని తన స్వరక్తం సంపాదించుకున్న సంఘం కదా మనం మనము ఆయన కొరకు ప్రయాస పడే వ్యక్తులుగా మనము బారము కలిగి దేవుణ్ణి స్వార్థను ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాల దేవుడు సమయం కొద్దిగానే ఉంది ఇంకా ఎన్నో చెబుదామని రాసుకున్నాను సమయాన్ని మనం పాటించాలి గనక ఈ కొద్ది మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను అట్లాగా మనము ఇతరుల పట్ల భారం కలిగి బాధ్యత కలిగి మనము మొరపెట్టి మనము స్వార్థ ప్రకటించినట్ల మనము ఇప్పుడు ఎంతో మంది అన్న స్వార్థ ప్రకటిస్తున్నారు వాళ్లకు మనము ప్రార్థన సపోర్ట్ చేయాలి ప్రార్థన సపోర్ట్ దేవా వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి దేవుడు అన్నాడు కదా ఎంతో మంది అన్నవాళ్ళు బ్రదర్స్ వెళ్తున్నారు సిస్టర్లు వెళ్తున్నారు దేవా వారిని గొప్పగా నువ్వు అక్కడ దుష్టుడు ఎక్కడ కూడా పనిచేయకుండా ఒక ఆత్మను దుష్టుడు అడ్డగించకుండా దేవా నువ్వే ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడయా అన్నవాళ్ళు ఎక్కడైతే స్వార్థ ప్రకటిస్తున్నారో వాళ్ళతో నువ్వు మాట్లాడవాల హృదయాలు తెరవని మనమందరము ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి ఎందుకంటే ప్రార్థన లేకపోతే అక్కడ కార్యం జరగదు ప్రార్థన ఉంటే అక్కడ కార్యం పెరుగుతుంది ఎందుకంటే అక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడున్న అడ్డులు ఆటంకాలు కొట్టివేసి ఆ సువార్థకి వెళ్ళి చెప్పే అన్నవాళ్ళ స్వార్థకెళ్ళి వాళ్ళకు రక్షణ స్వార్థ ప్రకటించినప్పుడు ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం అక్కడ వాళ్ళ స్వార్థ ప్రకటిస్తున్నారు ప్రకటించినప్పుడు రెండు కూడా అక్కడ దేవుని కార్యలు పనిచేయడం మొదలు పెట్టిన ఎందుకంటే దుష్టుడు ఏదైతే అడ్డగించడానికి వస్తున్నారో మనం ప్రార్థన చేస్తున్నాం కదా ప్రభా నీ నిమిత్తం ఎంతో మంది బిడెళ్ళ నిమిత్తం వెళ్లారు కదా ప్రభా వాని వాడుకొని నశించిపోతున్న ఆత్మను రక్షించని మొరపెట్టినప్పుడు ఆ యొక్క దేవుడు తీసివేస్తాడు తరిమి కొడతాడు మన ప్రార్థన సపోటు అక్కడ సువార్థ రెండు కూడా అక్కడ ఆత్మకారులు జరిగి ఎంతో నశించిపోతున్న ఆత్మలు రక్షించబడే అవకాశం ఉంటది ఎందుకంటే అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమందినైనా దేవుని వైపు మనం వ్యక్తులుగా మనం ఉండాలా దేవుని మనము ఆయన నిత్య స్వాస్థ్యంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు నిత్య బహుమానం కావాలంటే ఇక్కడ మనము శ్రమ ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలా బహుమానం మనం ఇక్కడ కష్టపడందే అక్కడ మనకు బహుమానము పొందలేము ఎందుకంటే కష్టపడిన వారికే బహుమానం కదా కష్టపడకుండా బహుమానం అంటే ఎట్లా ఆటల పోటీలు ఇప్పుడు ఆటలు జరుగుతాయి గెలిచిన వాళ్ళకే బహుమానం ఉంటది కాని ఓడిపోయిన వాళ్ళకు బహుమానం ఉంటదా అట్లాగా మనం కూడా మనం ఒక పోరాటంలో ఒక యుద్ధంలో ఉన్నాం యుద్ధం జయించాలంటే మనం జయించినాం మనకు రక్షణ వచ్చింది మన ఇంటికి కుటుంబానికి రక్షణ వచ్చింది ఇంకా రక్షణ లేని ఉన్నారు మన బంధుల్లో ఉన్నారు మన కుటుంబ సభ్యుల్లో ఉన్నారు ఇంకా ఎంతో మంది తెలియని వ్యక్తులకు మనము తెలియజేసే బిడ్డలుగా ఉండాలా భారరిహితమైన సువార్త ప్రకటించే వరకు ఉండాలి వెళ్లగలిగితే మనం వెళ్ళడానికి అవకాశం ఉంటే మనం వెళ్లి శుభార్త చెప్పాలి వెళ్ళలేకపోతే మూకాలుని దేవా నశించిపోతున్న ఆత్మలు ఎంతో ఉన్నాయి ప్రభ వారు నువ్వు దర్శించిన ఆయన రక్షించు దేవాన్ని మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనం ప్రార్థన ఆలోకించి అందరిని మార్చే అవకాశము దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా నీకు వందనాలేసయ్యా మరి నైనా నీ వాక్యం దివని నా ప్రభా అన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న తండ్రి అయొక తండ్రి ఆ దగ్గరికి మీరే సాక్షాత్తు మీరే వెళ్లారు నైనా మీరు ముట్టి స్వస్థపరిచినందుకే నీకు వందనాలేసయ్యా మరి కుడ్డి వాణి మీరు ముట్టి స్వస్థపరిచిన దేవా నువ్వు ఎంతో గొప్ప దేవుడవాణి నువ్వు సర్వోన్నతుడవని సర్వశక్తి అగాధ జల ఆరంత ప్రేమ నీళ్ళ ఉందని సూటిక తేటగా స్పష్టంగా మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి నీకు వందనాలు నీ వాక్యం మరో నీరు కట్టి ఫలింప దయచేయండి జీవితాలు మాకు దయచేయండి ఆన్లైన్ లోకి ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించినైనా ఎంత బాధతో వేదంతో ఉన్నారో ఎవరికి బాధ చింత వేదంతో ఉన్నారో వాళ్ళందరి బాధలు కష్టాలు కన్నీరు మీరు తుడవండి మంచి ఆరోగ్యంతో నింపండినైనా వాళ్ళు చేసే జాబ్స్ లో మీరు తోడుగుండండి పనుల్లో తోడుగుండండినైనా వాళ్ళ బిడెలకు స్కూల్ వెళ్లిచుండగా అయినా రాకపోకల్లో మీరు తోడుగుండీ నీ కృపాని కాపుదలని భద్రత నీ క్షేమాన్ని దయచేయ ప్రభా నా ప్రభా నీ మాకు దయచేయండి నీ రక్తాన్ని మాకు కోటగా ఉంచండి నీ అగ్ని మాకు ప్రాకారంగా ఉంచండి నీ సన్నిధి మాకు ప్రాకారంగా ఉంచిదేవా ప్రతి దుస్థిని క్రియలు దురాత్మలు ఏ సునామలో పాతల కూస్తున్నాం దేవా దేవాన్ని సహాయం దయచేసి ఎంతమంది జాబ్స్ లేక బాధపడుతున్నారో చేతి లేక బాధపడుతున్నారో వారందరికి సమృద్ధి జాబ్స్ ను చేతి దయచేయండి అయ్యా మేమందరం కూడా నా ప్రభా కలిసి గట్టిగా నీ పనిముడ్లుగా నీ నా తండ్రి మమ్మల్ని వాడుకోని నీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా ఈ రాత్రి సమయం నా దేవా మంచి నిద్రను దయచేయి వేకువలేను చక్కలు దయచేయి ప్రతి ప్రభా ఎక్కడ కూడా నా తండ్రి మరణాలు జరగకుండా మీరు కాపాడండి నేనైనా రోడ్డు అసలు బంధించండి ఆకారులు మంచి తప్పించండి చంపు చావని ప్రేమి దుష్శక్తులు దురాత్మ శక్తులు అంధకార శక్తులు వేస్తున్నాము కోసి వేస్తున్నాం దేవా నీ సహాయం దయచేసి ప్రతి బిడ్డ నీ కృప నీ కోద్రత దయచేసి అయా కృపతో జ్ఞాపకం తీసుకోమని అందరూ అంతటా మార మనసు పొందాలని అయినా నువ్వు ఆశపడుతున్నావు తండ్రి అందరూ అంతటా మార మనసు పొందాలా నీవిచ్చానైనా నేను ఇంకా స్వాస్థ్యాన్ని ప్రతి బిడ శ్వాసంతరించుకోవాలండి రక్షణ పొందినవారు ఇక్కడ కోపంలో పడింటే దేవా వారిని దర్శించండి ఈ రోజు నా ప్రభా విన మీరు దర్శించండి ఆత్మీయంగా బలపడే కృపను దయచేసి రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరచండి రక్షణ లేని రక్షణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పిరస దీవించి అయాని కృపని కాపుదలని భద్రతని క్షేమాన్ని దయచేమని సమస్త మహిమ గంధ ప్రభావం మీరు మాత్రం పొందుకోమని మన ప్రభు అయిన కృపా సమాధానం నడిపింపు మనకు అందరికి బ్రదర్ శిస్త కుటుంబిలందరికీ ఈ వాక్య వింటున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడైను గాక Amen. Resurrected in the presence of God. Amen. Praise, Lord, Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.